భగవత్పాదశంకరం లోపదేశా పితాకరణిష ప్రసక్తి అని ఆ సూత్రం ఆదికరణం చూస్తూ నమో అధికంతు భేదనిర్దేశాత్ ఇప్పుడు ఇతరం ఇది పూర్వపక్షం ఇతర వ్యపదేశాత్ హి హితాకరణాది దోష ప్రసక్తి ఇది ద్వైతులు వేసే పూర్వపక్షం ఇతరుడు అంటే జీవుడు జీవుడు బ్రహ్మయే జీవునకు బ్రహ్మత్వాన్ని చెప్పినట్లయితే ఇతర వ్యపదేశ జీవునుకు బ్రహ్మత్వాన్ని చెప్పాడనుకోండి చెప్పినట్లయితే హిత అకరణాది దోషం వస్తుంది జీవుడు బ్రహ్మయ్యో ఉండగా జీవుడు తనకు హితమును ఎందుకు చేసుకోకుండా ఉంటాడు తనకు మంచి ఏదో అది చేసుకుంటాడు తప్ప ఈ జీవును నడకానికి పోయాడు అనుకోండి వీడే బ్రహ్మ ఉంది వీడే నడటానికి పోవడం సో అటువంటి హిత అకరణము అనే దోషం తర్వాత బ్రహ్మ బ్రహ్మకు జీవత్వాన్ని చెప్పాడు అనుకో బ్రహ్మయే జీవుడు జీవుడే బ్రహ్మ అంటే రూఢం అలా వచ్చింది బ్రహ్మయే జీవుడు అని చెప్పాడు బ్రహ్మ అన్నీ తెలుసున్న బ్రహ్మ వచ్చి వచ్చి ఈ జీవత్వము అనే గోతులో పడి నరకము స్వర్గము వాటిల్లో తిరుగుగా ఎందుకు ఉండడం అలా ఎందుకు చేసుకున్నాడబ్బా మనకు మంచి చేసుకోవాలి కానీ తెలిసి తెలిసి గోతిలో పడతాడా ఎవడైనా కాబట్టి హిత అకరణము అనే దోషం బ్రహ్మైన దోషం కాబట్టి జీవుడు బ్రహ్మన్నా హిత అకరణ దోషం తప్పదు బ్రహ్మజీవుడన్నా హిత అకరణ దోషము తప్పదు ఐక్యము అంటే ఇటు నుంచో వర్తించు ఇట్లు ఐడెంటికై సో ఇదొక పెద్ద దోషం ఇది ద్వైతులు చాలా పెద్ద ఆర్భాటంతో చెప్తారు ఈ కోలపక్షాన్ని ఎంతోనండి వీళ్ళు ఎలా మాట్లాడతారో ఆ ద్వైతం అంటారు అద్వైతంలో నువ్వు పూజించే దేవుడే నువ్వైతే ఈ పూజించడం ఎందుకు మళ్ళాను మనం పూజించడం ఆయన కోరికలు తీర్చడం మన కష్టాలను ఆయన వ్యక్తెక్కించడం అని ఓవైపు మాట్లాడుతూ ఇంకోవైపు నా అద్వైతం అంటే అలా కుదుర్తుంది దేవుడే వీడైతే మళ్ళీ వీడి కష్టాలను వాడితేటెక్కించడం ఎందుకు అని ఇలాగా పెద్ద హంగు ఆర్భాటంతో పూర్వపక్షాలను చుట్టారు ఇన్ని జనులు ఉంటారు కదా సో షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు ఏం చెప్తే దానికి తలకాయ ఊపి అలవాటు ఉన్న ఉంటారు కదా వాళ్ళు సపోర్ట్లు కొడతారు సపోర్ట్లో కొట్టారు ఈ పూర్వపక్షం చెప్పినటువంటి ఆచార్యున్ని విద్వాంసుడు రాయ అని ప్రశంసిస్తారు కూడా మొత్తానికి దీని అంతా పూర్వపక్షమే ఇక్కడ అధికం తు భేద నిర్దేశ తు అంటే ఈ పూర్వపక్షాన్ని పక్కన పెట్టి అధికం బ్రహ్మ అహంకార విశిష్టమైన జీవుడిని మేమేం చెప్పట్లేదయా ఈ బ్రహ్మ అధికమే ఇప్పుడు దేహమే నేను అనే ఒక పర్సనాలిటీ ఏదైతే కలదో ఆ పర్సనాలిటీ అహ్మను మేమేం చెప్పట్లేదు బ్రహ్మ ఆ పర్సనాలిటీ కంటే కూడా చాలా అధికమైనది అని చెప్తున్నాము అక్కడ ఉన్నమా బ్రహ్మ నిత్యశుద్ధబుద్ధముస్వభావం శారీరాత్ అధికం అన్యత్ తయత స్రష్ృ బ్రూమాలి నస్ హితాకరణా దోషా ప్రసిజ్యే త్రహ్మ ఇప్పుడు జీవుడు అంటే పరిచ్ఛిన్నమైన అహంకారముగలవాడు పరిచ్ఛిన్నమైన అహంకారి వాడు తనకు హితాన్ని చేసుకోలేడు వాడికి తనకు హితాన్ని చేసుకోకపోవడం అనేది వాడికి పొసగుతుంది హిత వాడే ఈ అహంకారమే బ్రహ్మని ఏమీ చెప్పటం లేదు అహంకారమే బ్రహ్మ అని చెప్పినట్లయితే అహంకారము ఎందుకు చేసుకొనలేదు అని ప్రశ్న ఉదయిస్తుంది అహంకారం బ్రహ్మను చెప్పట్లేదు బ్రహ్మను అసహంకారం కంటే అధికము అని చెప్తున్నాడు శరీరాత్ అధికం అన్యత్ అధికం అంటే ఇతరము మరియు గొప్పది అని అర్థం అలా కాబట్టి భేదము అక్కడ అలా స్పష్టంగా అహంకారానికి బ్రహ్మకి భేదము స్పష్టంగా చెప్పబడుతో ఉన్నది మొదలైన దోషము ప్రసక్తమే కాదు నహిత హితంకించిత్ కర్తవ్యమస్తి అహితం వా పరిహర్తవ్యం నిత్యముక్తస్వభావం ఇది ఒకటి గమనించద విషయం చాలామంది దీని విషయం ఈ ద్వంద్వాలలో చిక్కుకుని ఉంటారు మానవులు మానవుల మా మనస్సు ద్వంద్వములలో చిక్కుకుని ఉంటున్నారు అంటే ఏంటి దుఃఖంలో ఉంటాడు సుఖం కావాలనుకుంటారు ఆ ద్వంద్వంలోనే వాడు వ్యవహరిస్తూ ఉంటాడు దుఃఖంలో ఉంటాడు సుఖం కావాలనుకుంటారు సుఖ దానివల్ల ఏమవుతుంది ఈ ద్వంద్వంలో దుఃఖం నుంచి సుఖంలోకి మీరు కష్టపడి గంపు చేసినా మళ్లీ సుఖం నుంచి మళ్లీ దుఃఖంలోకి జంపు చేస్తా తప్పటి అటించు తీసుకు ఇంచట్టు జంపు చేస్తూనే ఉంటాడు ధర్మం నుంచి అధర్మంలో ఉన్నవాడు ధర్మంలోకి రావాలనుకుంటాడు మంచిదే కదా రావద్ద రాదమాట కానీ అధర్మంలోంచి ధర్మంలోకి వచ్చి మళ్లీ ధర్మంలోంచి అధర్మంలోకి వెళ్తాడు అధర్మంలోంచి ధర్మంలోకి వస్తాడు ధర్మాధర్మంలోకి తత్వాన్ని చేరుకోవాలని ఎవడన్నా అనుకుంటాడా సో అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మాత్ అనే ఆ మాట ఈ గోల్డెన్ వెటర్స్తో వ్రాయదగ్గ మాట సో ధర్మాదన్యత్ర అధర్మాదన్యత్ర అలాంటి తత్వాన్ని గురించి ధర్మం కాదు కాబట్టి ధర్మాధర్మాల్లోనే వీడు గురుగుళ్లాడుతూ ఉంటాడు తప్ప పరిభ్రమిస్తూ ఉంటాడు తప్ప ధర్మాధర్మములకు అతీతంగా వెళ్ళడం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాం ఎందుకు అంటే ఇక్కడ అంతా దుఃఖము వైకుంఠానికి వెళ్తే సుఖం ఉంటాడు అక్కడ ఇక మళ్ళీ దుఃఖం నుంచి సుఖంలోకి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి అక్కడి మళ్ళీ కింద పడిపోతాడు పడిపోతాడు తర్వాత ఎవరో సనత్కు అప్పుడు శాపం ఇస్తే ఈసారి సనత్కుమారుడు శాపం ఇస్తాడు అయిపోయింది విడతాడు ఎవరో వాడు శాపం ఇచ్చి వాడు చుట్టుపక్కల ఉంటారు మళ్ళీ పడిపోతాను కనుక అధికారి పద్ధతి అద్ధటేంటంటే సుఖ దుఃఖముల ద్వంద్వానికి బయట పోవాలి ఆ ద్వంద్వమునకు అతీతముగా భావన చేయగలగరావు అది మీరు చేయగలుగుతారా అది ఎక్కడ పోయి ఇప్పుడు హితము అహితము అనేవి ఎవరికుంటాయి పరిచ్ఛిన్నమైన జీవుడికి ఉంటాయి హితము అహితము సో వీడు జీవుడైతే హితము చేసుకోలేడు దేవుడైతే హితము చేసుకుంటాడు అనే ఆలోచనే తప్పొస్తుంది ఎందుకంటే హితము చేసుకునేవాడు దేవుడు కాదు హితము చేసుకునేవాడు దేవుడైతే ఆ దేవుడు యొక్క దేవుడుత్వానికి లోపమేది ఎందుకంటే పని పెట్టుకుని హితం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడూనూ అది అది హిత అహితములకు అతీతమైన వాడు దేవుడు కాబట్టి నహిత హితం కించిత్ కర్తవ్యమస్తి అహితంలా పరిహర్తవ్యం పరమాత్మకి చేసుకోదగిన హితము కానీ దూరము పెట్టదగిన అహితము కానీ ఉండవు అలా ఉన్నట్లయితే అది బంధమే అవుతుంది పరమాత్మ నిత్యముక్త స్వభావత్వాత ఆయన స్వరూపము నిత్యముక్త నిత్యము ముక్తమును అంటే కాలమునొక అతీతమైనది బంధము లేనిదీము లేదా నిత్యముక్త సర్వకాలముల ఎందు కూడా బంధరహితమైనదియే అది పరమాత్మ యొక్క స్వరూపం అటువంటి స్వరూపానికి హితమును చేసుకునుక లేకపోతే చేయకుండుక అనే ఇష్యూ ఉండదు హితకరణము ఉండదు హిత అకరణము ఉండదు హితకరణము అనే గుణము ఉండదు హిత అకరణము అనే దోషము ఉండదు అంచేతనే భక్తుడు భక్తుడంటే తెలియని భక్తుడు విషయం తెలియని భక్తుడు ఏమనుకుంటాడు శాతం వర్సెస్ గాడ్ సేటల్ హితమును అధికమును చేస్తాడు మనం అలా ఎడి ముఖాలు చూసుకుని ఇటు ఆ హితాన్ని దూరం పెట్టాలి ఈ హితాన్ని చూసుకోవాలి శాతన్ వర్సెస్ గాడ్ ఇప్పుడు నదీ స్నానం చేయాలనుకోండి నలవన్న నాలుగున్నర లోపల నదీ స్నానం చేస్తే రాక్షసులు ఉంటారు ఆ నదిలో రాక్షసులు అవకాశం ఉంటుంది వరుణుని వరుణుడు వసుదేవుణ్ణి ఎత్తుంగ వసుదేవుడిని స్నానం చేయడానికి టైం చూసుకుని స్నానం చేయొద్దా టైం చూసుకోకుండా స్నానం చేశారు స్నానం చేస్తే రాక్షసులు సంచారం చేస్తున్నారు నదిలో ఓ రాక్షసుడు ఎక్కువ అయ్యో వసుదేవుడు స్నానానికి వెళ్ళేటట్టు రాలేదంటే మళ్ళీ వీళ్ళందరూ కృష్ణుని దగ్గరికి పరిగెచ్చారు అప్పుడు ఆయన వెళ్లి వరుణుడిని చేట్లు పెట్టి నువ్వు నా వీఐపీలను వదిలిపెట్టే అయితే పోలీసులు మినిస్టర్ గారిని కాలు పట్టేసుకున్నట్లా పట్టేసుకుంటే విఐపీ అయినా ఆయన స్నానానికి వచ్చినప్పుడు నీ రూల్స్ అక్కడ పనికి రావు బుద్ధి ఉండద్దా అని ఏకవేశం మళ్ళీ ఆయన్ని పట్టుకొస్తారు కాబట్టి ఇప్పుడు ఈ కథలు ఎలాగే ఉంటాయి దేనికి ఏదైనా సంకేతాన్ని ఉంటుంది వెతుక్కోవాల్సిన సందర్భం ఉంటుంది యూ హ్యావ్ టు సెటిస్ఫర్ సమ్థింగ్ కాబట్టి సో యూ ఆర్ కాట్ బిట్వీన్ The the devil and the God. ద డెవిల్ అండ్ ది గాడ్ దాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ది గాడ్ క్రిస్టియానిటీలో కూడా ఈ ప్రాబ్లమ్ చాలా ఉంటుంది ఇవర్ కాట్ బిట్వీన్ డెవిల్ అండ్ గాడ్ వైష్ణ విజంలో ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుంది క్రిస్టియానిటీలో ఎంత ఉంటుందో అంతా ఉంటుంది పర్టికులర్లీ వైష్ణ విజంలో ఎందుకంటే the, the దగ్త్ is real, evil is real, good is real. ఎలకింగ్ ఈజ్ real. That's so why we have to keep away from evil. And we have to go near good. There is nothing beyond good and evil. Beyond any level. Beyond world. Beyond world. One of the people in the world. One of the people in the world. One of the people in the world. One of the people in the world. God is opposite of devil. Devil is opposite of God. That's why God is opposite. This is God. దేవ దేవతా పక్షపాతి అసురులు ఎప్పుడో అసురులే విష్ణు ఎప్పుడో అసురద్వేషి ఆయనకి ఒక ఒక టైటిల్ ఒకటి ఇచ్చేసారు విష్ణువు గారికి ఒక టైటిల్ విష్ణు అసురద్వేషి అని ఎక్కడో ఉంటుంది అలాంటి నానం ఒకటి ఆయన అసురుల్ని ద్వేషిస్తూ ఆయన ఆయన పనేది సో ఆ రకంగా ద్వంద్వాలలో పెట్టి మీరు ఆలోచించేటువంటి స్వభావం ఉంటుంది మరి వేదాంతంలో వచ్చేప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఆయన గుడ్డు కాదు బ్యాడ్ కాదు అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ కాబట్టి ఇక్కడ భాష్యకారులు ఏమంటారంటే పరమాత్మ యొక్క స్వభావాన్ని స్వభావము అంటే స్వరూపం దాన్ని తెలుసుకునేప్పుడు మీరు ద్వంద్వములకు అతీతముగా ఆలోచించగలగాలి పరమాత్మకి హిత కరణము కాదు హిత అకరణము పరిహర్తవ్యము కాదు అహితము పరిహర్తవ్యము కాదు ఎందుకంటే నేను హితమును చేసుకోవాలి అప్పుడే నాకు శాంతి సుఖము ఉంటాయి అన్నట్లయితే అది బంధమే అవుతుంది అహితమును చేసుకుంటూ ఉంటాను నాకు నేను అంటే అది బంధమే ఇప్పుడు సిగరెట్లు వాళ్ళు వాళ్ళు అహితమును అది బంధమే ఇంకొకడు ఏదో ఎక్సర్సైజ్లో ఏదో చేసి ఆ హెల్త్ మళ్ళా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అది బంధమే హితకరణము అనే పని పెట్టుకుంటే అది బంధమే అహితకరణము ఎలాగూ బంధమే కాబట్టి పరమాత్మ ఎందు కాదు అహితకరణము పరిహర్తవ్యము కూడా కాదు నేత జ్ఞాన ప్రతిబంధ శక్తి ప్రతిబంధో సర్వజ్ఞత్వా సర్వశక్తిత్వా పరమాత్మకు జ్ఞానమునకు ఆటంకము కానీ అంటే ఇది తెలుస్తుందో ఇది తెలియదు ఇది తెలిసింది కానీ ఇది తెలియకుండా అడ్డు ఏదో వచ్చింది ఆ అజ్ఞానం యొక్క ఆవరణ వచ్చిన కారణంగా ఇది తెలియలేదు అనే సమస్య పరమాత్మకు ఉండదు ఆ సమస్య ఎవరికి ఉంటుందో తెలుసుకోండి బుద్ధికి బృహస్పతికి ఉంటుంది విష్ణువుకు ఉండదు అంటే విష్ణువు పరమాత్మ అన్నప్పుడు విష్ణువుకు ఉండదు బృహస్పతికి ఉంటుంది బృహస్పతికి ఓ తెలుస్తుంది ఓ కొంత జ్ఞాన ప్రతిబంధం బుద్ధికి ఉంటుంది బృహస్పతి అంటే బుద్ధికి ఆయన దేవత సో బుద్ధి జ్ఞానము అజ్ఞానము రెండు ఉంటాయి అజ్ఞానం అంటే జ్ఞానమునకు ప్రతిబంధం బుద్ధికి ఆత్మ చైతన్యమునందు జ్ఞానము అజ్ఞానము రెండింటికీ అతీతంగా ఉంటుంది అక్కడ జ్ఞానమునకు ప్రతిబంధం అంటుంది ఏమి ఉండదు ఎందుకంటే జ్ఞానం తెలియబడేది తెలుస్తూ ఉంటుంది తెలియబడనిది తెలుస్తూ ఉంటుంది విదితా విదితములు రెండు కూడా తెలుస్తూ ఉంటాయి ఆ విధంగా ఆత్మస్వరూపమునందు జ్ఞాన ప్రతిబంధమేమీ ఉండదు ఇంకా శక్తి చూడండి శక్తి తక్కువ ఎక్కువ అన్నది కరణమునందు ఫ్యాన్ తక్కు స్పీడు ఎక్కువ స్పీడు ఉంటాయి తప్ప ఎలక్ట్రిసిటీకి ఉండవు తక్కువ స్పీడ్ ఫ్యాన్ పెడితే దాన్ని తిప్పుతుంది ఎలక్ట్రిసిటీ ఎక్కువ స్పీడ్ ఫ్యాన్ పెడితే దాన్ని తిప్పు ఎలక్ట్రిసిటీలో మీకు శక్తి ప్రతిబంధం ఉండదు సర్వశక్తి ఎలక్ట్రిసిటీ సమావేశమై ఉంటుంది సర్వశక్తిత్వాత్ అంటే అది సమాసం సర్వం సర్వాశక్తి అసలు సత్ సర్వశక్తి మత్వాత్ అంటే మతుప్పు పెట్టే ఇక్కడ బహుబుడి హక్ట్లేదు ఇక్కడ మతుప్పు లేదు కాబట్టి బహుబుడి కాబట్టి సర్వమైన శక్తి సర్వమైన జ్ఞానము పరమాత్మ ఎందు గలవు ఈ దేహాభిమానం గల జీవుని ఉండవు దేహాభిమానం జీవుడు అయోగ్యుడే దేహాభిమానం గల ఉద్దేశించి తత్వనసేం చెప్పట్లేదు ఏ శ్వేతకేతో శ్వేతకేతు యుఆర్ బ్రహ్మన్ అని చెప్పట్లేదు మీ అందు శ్వేతకేతు అచ్ఛన్నం వ్యక్తిత్వము కలదో అది కల్పితము మరి అది కల్పితమైతే ఏమిటి మిగిలింది ఆ మిగిలిందదో అది బ్రహ్మ అని చెప్తున్నారు కాబట్టి ఆ భేదము ఉండమే ఉన్నది భేద నెడికేషన్ శారీరస్థు అనే విధ శరీరుడు అంటే శరీరాభిమానము గల జీవుడు అనేవం విధ ఏమం విధుడు కాదు ఏమం విధుడు అంటే ఏంటి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కాదు వీడు అల్పజ్ఞుడే అల్పశక్తిమంతుడే అని తస్మిన్ ప్రసజ్యంతే హితాకరణాదయో దోషా హితమును చేయకుందుట జీవుడు ఉన్నాడనుకోండి మనిషి మనిషి ఉన్నాడంటే తనకు ఏది హితమో అది వాడు చేయడు హిత అకరణము అనే దోషం మనిషి ఎందు ఉంటుంది ఆది శబ్దం చేత అహిత కరణము మనుషులు అలాగే ఉంటారు ఇప్పుడు కాఫీ తాగితే పడదు అని తెలిసి పోయి కాఫీ తాగి వస్తుంది మనిషికి ఉంటుంది హిత అకరణ ఈ సిగరెట్లు తాగి వాళ్ళందరికీ వాళ్ళకి తెలియతే ఏమి వాళ్ళేం మూర్ఖులు కాదు వాళ్ళు పండితులే సిగరెట్లు మంచిది కాదు అని తెలుస్తూ ఉంటారు బట్ ఈకన స్టాప్ హిత హిత అకరణము అనే దోషం మనిషిలో ఉంటుంది అలాగే అహిత కరణము ఈ సాగుబోతులు ఉన్నారనుకోండి వాళ్ళు తాగితే వాడికి రోగము పెరుగుతుందని అయినా తాగుతూనే ఉంటారు కాబట్టి ఈ దోషములు ఈ అజ్ఞానియందులు అంటే సంసారీ మేము ఆ సంసారి సంసారిగా ఉండగానే బ్రహ్మ అని చెప్పుకోలేదు అందునే నేను చెప్పిందే చెప్తూ ఉంటూ ఉంటాను బహుశా అహం బ్రహ్మాస్మి అన్నది ఇట్ ఈజ్ ఏ మోస్ట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆర్ మోస్ట్ బ్లాక్ ట్రనిక్ స్టేట్మెంట్ అహం శబ్దానికి కనుక మీరు అహంకారం అర్థం అంత బ్లాస్ట్స్ అన్ని అదే కానీ ఒక లేదు అహం శబ్దానికి వాస్తవమైన నేను యథార్థమైన నేను అంటే నిన్న చెప్పాను చూడండి మేక్ యువర్ బోట్ ఎంటీ అని మేక్ యువర్ బోట్ ఎంత ఆ బోట్ ఎంటీ అయిపోయిన నేను ఎంత అయిపోయిన నేనుందే అది బ్రహ్మేణ అది చాలా ప్రొఫాండ్ స్టేట్మెంట్ నటు కం వయం జగత సృష్టారం భ్రోమ ఆ శారీరుణ్ణి పట్టుకుని అంటే అహంకారం ఆ అహంకారాన్ని పట్టుకుని శారీరుడు అంటే అహంకారమే విశిష్టం పరిచ్ఛన్నం వ్యక్తిత్వం ప్రతివాడు కూడా పరిచ్ఛన్నం వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు అదే మహాత్ములకు సంసారులకు తేడా తడ మహాత్ముడు ఏమనుకుంటారు మా సంసారులు ఏమనుకుంటారు ఇది నా ఇల్లు అనుకుంటారు అంటే వాడికి వ్యక్తిత్వం పరిచ్ఛిన్నం అయిపోయింది కదా ఇది నా ఫ్యామిలీ అనుకుంటాడు మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంటారు ఇది నా ఫ్యామిలీ అక్కడికి తన చుట్టూ ఒక కంచే వాడు కంచె పెట్టేసుకుంటాడు కాబట్టి వాడు పరిచ్ఛిన్నుడైపోయాడు అక్కడికి అక్కడే పరిచ్ఛన్నుడైపోయాడు అల్పుడైపోయినాడు అటువంటి అల్పుడైనటువంటి శరీరుడు ఈ జగత్తును సృష్టించాడు అని మేము చెప్తున్నామా మేము అలా ఏం చెప్పట్లేదు నాకు తమ్ముయం జగత సృష్టారం రోమ ఈ పుణ్యాత్ముడు ఈ పాతి ఈ పుణ్యం పుణ్యవాన్ పాతి వీడు జగత్తును సృష్టి చేశాడని మేమే చెప్పట్లేదు కాబట్టి జగత్తును ఏది సృష్టిస్తోంది అంటే ఈ పుణ్య పాపములతో కూడిన పరిచ్ఛిన్న వ్యక్తిని ఏ ఆత్మచైతన్యము సృష్టిస్తోందో అదే ఆత్మచైతన్యం జగత్తును సృష్టిస్తుంది సృష్టించడం అంటే ప్రకాశింపజేయడమే సృష్టి అంటే ప్రకాశమే ప్రకాశం అంటే సృష్టి అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమా అక్కడ ఒక సినిమాని సినిమా అంటే మూవీని సృష్టిస్తాడు సృష్టిస్తాడు కదా మీ ముందు తెర మీద ఒక పెద్ద మూవీని సృష్టిస్తాడు సృష్టిస్తాడంటే కదా అక్కడ అర్థం ప్రకాశింపజేస్తా ఇప్పుడు పెయింటింగ్ చూసి ఆహ్ వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్ ఇస్ అంటారు అంటే అంటే అర్థం ఇది ఆ పెయింటింగ్ మన ముందు ప్రకాశించి ఇట్లా చేస్తారు కదా వాడు ఆ రంగులు పెట్టి ఇలా ఇలాగ రంగులతో కుంచెతో ఒక రూపం మన ముందు ప్రకాశించి ఇట్లా కాబట్టి ఇది సృష్టి ఇలాగే ఉంటుంది వేదాంతల సృష్టికి మట్టి మషాన ఇవన్నీ అక్కడ ఎంత భావనాత్మకమైనటువంటి మన సంసారం అలాగే ఉంటుంది మీరు సంసారాన్ని ప్రతిరోజు సమానంతా వెసుకొచ్చి సృష్టిస్తూ ఉంటారైతే ఇప్పుడు ఈమె నా భార్య నానంటే ఇప్పుడు ఎముకలు మాంసం మధ్య రక్తాలన్నీ పోగేసి మీరు సృష్టిస్తారాన్ని గురికే అనుకుంటూ ఒక అయితే మాణి మాణిక బంధనే అల్లు ఈమె నా భార్య అనుకోవడం అడుక్కుని బంధింపబడిపోవడం మీరు నా కొడుకు అనుకోవడం బంధింపబడిపోవడం ఈమె నా కూతురు అనుకోవడం బంధింపబడుకోవడం అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ సృష్టి అంటే భావనాత్మకంగానే ఉంటుంది హోదండి ఎలా ఉంటే అలాగా ఈ సృష్టిని వీడు ఈ పరిచ్ఛన్న వ్యక్తి సృష్టి చేస్తున్నాడని మేమేమీ చెప్పలేదు పోతా మీరేదో ఫ్లేట్ ఫిరాయించినట్లుండే మీరు జీవుడే బ్రహ్మంతో చెప్పినట్టున్నారు కదా ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఈ జిల్లా ఎందుకు చెప్తున్నారు ఇంటి మీరు ఫిరాయించలేదు నేను ఎప్పుడు చెప్పినా ఈ పరిచ్ఛిన్న అహంకారికి పరమాత్మకి భేదాన్నే నేను చెప్తూ వచ్చాను అభేదం చెప్పి చోటు చెప్తాం భేదం చెప్పి సందర్భం వచ్చినప్పుడు చెప్తాం మిగతా సందర్భం ఎక్కడ మిగతా చోట్ల అభేదానికి తావు కాని చోట్ల భేదాన్నే పాయింట్ అవుట్ చేసుకుంటూ వచ్చాం దీంట్లో రహస్యం ఏంటంటే భేదము చెప్పినదల్లా అనువాదం అనువాదము అంటే ఉన్న ఉన్నదాని నిర్దేశించాలి ఉన్నదాన్ని చెప్తే అనువాదము ఉంటుంది కొత్త సంగతి చెప్తే ఉపదేశము ఉంటుంది భేదం ఎప్పుడు అనువాద రూపంగానే ఉంటుంది ఇప్పుడు నీకు దేవుడికి భేదం నీకు అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది అదే చెప్పాడు కాబట్టి భేదము అనువాద రూపం ఇప్పుడు మీరు చుట్టూ చూస్తే మీకు అన్ని భిన్న భిన్నంగా కనపడుతున్నాయా లేదా కనబడుతున్నాయా అదే చెప్పారు ఉన్నదాన్ని చెప్తే అనువాదులు అంతే కదండి ట్రాన్స్లేషన్ అంటే అక్కడ ఉన్నదాన్నే భాష మార్చి చెప్పడమని అర్థం ఉన్నదాన్ని చెప్తే అనువాదు కొత్త సంగతి చెప్తే ఉపదేశము అద్వైతము ఉపదేశము భేద అభేదము ఉపదేశము భేదము నిర్దేశము భేద నిర్దేశ ఉన్న భేదాన్ని అనువాదం చేస్తూ ఉంటారు ఎలాగా ఆత్మవా రే శ్లోకోయ్యాసి ఇది సాధకుణ్ని ఉద్దేశించి విష్ణుతో చెప్పిన మాట లేదా యాజవలసడు మైత్రేయు చెప్పిన మాట ఎలా అయినా కూడా అరే మైత్రేయీ చూడు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి అన్నప్పుడు నీ స్వరూపము వేరు నీవు వేరు ఏదైతే ప్రస్తుతంలో నేను నీవంటే నేనవుతుంది నీవు అంటే నేనవుతుంది కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకున్నా నీవు అంటే నాదేమవుతుంది నీ వైపు నేను కాబట్టి నేను నేను నేను నువ్వేదైతే అనుకుంటున్నావో అది నీ స్వరూపము కాదు అది నీ ఆత్మ కాదు అది అనాత్మ నువ్వు ఆత్మని ఇంకా తెలుసుకోవడం తర్వాయి తప్పక తెలుసుకు తీరాలి కంగారు లేదే అనద్దు ఆత్మ వై నిశ్చేయముగా ద్రష్టం తెలుసుకోవాలి ఆత్మవారే ద్రష్టం భేద నిర్దేశం ఉందా భేదం దుగించదా నేను నేను నువ్వు వేరు వ్యక్తిత్వాన్ని నెక్కిన వేసుకున్నావో అది నీ ఆత్మ కాదు అది అనాత్మ ఆత్మ వేరే ఉంది అది నువ్వు తెలుసుకోవాలి అని భేద నిర్దేశం చేశారు కదా ఎలా తెలుసుకోవాలి అంటే శ్రోతం వ్య శ్రవణం చేసి తెలుసుకోవాలి అంటే పుస్తకంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి శ్రవణం అక్కర్లేదు జీవితానికి సంబంధించిన దానికి శ్రవణం చేయాల్సి పుస్తకంలో ఏదో ఉన్నది ఏదో ఉంటుంది జీవితం లేదు జీవితంలో ఉన్న విషయాలు పుస్తకంలోకి తెతాయి పుస్తకంలో చెప్పిన విషయాలు జీవితంలోకి వస్తాయి అటువంటి ట్రాన్స్లేషన్ ఉంటుంది దీని నుంచి దానిలోకి దానిలోని దీంట్లోకి ఉంటుంది ఒకడు తన జీవితం యొక్క ఉపదేశాన్ని జీవితం యొక్క సారాన్ని పుస్తక రూపంగా పెడతాడు ఆ పుస్తకాన్ని చదివి ఒకడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు రెండు రెండు ఉంటాయి నో డౌట్ అబౌట్ బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఒకప్పుడు పుస్తకం చదివేస్తే మనకి తత్వం తెలిసిపోతుంది అని అనుకోవడం పొరపాటు ఇవాళ పొద్దున్నే ఓ చర్చ ఎందుకంటే ఆ చర్చ ఇప్పుడు పండితులు ఉన్నాడు పండితులు వేదాంతాన్ని అధ్యయనం చేశాడు ఎందుకని బంధం అయిపోయితే ముగ్గు చూపిస్తాడు తత్వంలోకి ఎందుకు రాదు అని ప్రశ్న అంటే ముముక్షత్వము లేదు మరి ముముక్షత్వం లేకుండా ఇంత పాండిత్యం వచ్చింది ముముక్షత్వం నుంచి రాలేదు పాండిత్యం పాండిత్యం ఎందుకు వచ్చిందంటే బుద్ధికి అవ్వరూపు ఉంది ఆ బుద్ధిలో పాండిత్యాన్ని సంపాదించాలనేటువంటి ఉత్సాహం ఉంది ఏ ఉత్సాహంతో వ్యాకరణాన్ని వల్లించినాడో అదే ఉత్సాహంతో వేదాంతాన్ని వల్లించాడు అంతే అంతే తప్ప ముముక్షతోటి వల్లించలేదు ముముక్ష అంటే వేరు ముముక్ష వేరు ఇప్పుడు ఈ భార్య ఈ పిల్లలు ఈ సంసారము ఈ సుఖము ఈ దుఃఖము ఈ పుణ్యము ఈ పాపము నాకు వద్దు బాబో ఏది వేదాంతం తెలివేడం లేదు అలా చూడలేదు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే డిగ్రీ కోసం వేదాంతం జరిగే అంచేతనే వేదాంత సభలో ఆత్మవిచారం చెయ్యరు వాడు ఆత్మవిచారం అని కూడా వాళ్ళు నేను ఆత్మవిచారం అన్న వాక్య విచారం వాళ్ళు దానికి పేరే వాక్యార్థ సభ అని పేరు ఆ వాక్యానికి అర్థమైతే చర్చ చేసుకుంటారు జీవితాన్ని వాళ్ళు ఏమి విశ్లేషించరు వాళ్ళు జీవితాన్ని ఎప్పుడే ఫిక్స్ చేసి పెట్టేశారు ఎలా ఫిక్స్ చేసి పెట్టేశారు అంటే ఈ మనం వేరు వాళ్ళు వేరు అందరూ వేరు వేరు మనం గొప్పవాళ్ళం వాళ్ళు తక్కువ వాళ్ళు మనం పవిత్రం వాళ్ళు అపవిత్రులు అంతా వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టేశారు ఈ కర్మలు చేసి మనం స్వర్గానికి పోతాం ఈ పుణ్యానికి పోతాం అంతా వాళ్ళు రెడీ చేసి ఫార్ములా అంతా రెడీ చేసి పెట్టేశారు అది అది ఖాయం అది దట్ ఈస్ పక్కా ఇంకా పాండిత్యం కోసం చంకర భగవత్వాదులు ఏమన్నారు ద్వైతులు ఏమన్నారు అద్వైతులు ఏమన్నారు వాళ్ళన్న ఈ వాక్యాలను ఆత్మవా అదే ద్రష్ట అర్థం ఏంటి అక్కడ కలిపి ప్రచయం ఇదే కాదా ఇంకా అలాంటి విచారణ తప్ప ముముక్షుత్వం లేదు అక్కడ అది వచ్చిన లోటు అది అని ఆయన చెప్పాను ఎవరో నాకు సలహాలు ఫోన్ చేసి అంటే ఇది సమస్య అండి నేను ముక్తుడను కావాలి అనే అనే ఆకాంక్ష లేదు అందుకోసం చదవలేదు ఎలా అంటారు పూర్వమీమాంస జరిగారు ఒక ఆయన నేను అడిగి బ్రెడ్ పడుతుంది ఓసారి ఎవరో సభలో ఆయన్ని అడిగారు మీరు ఎప్పుడైనా హోమం చేశారా అని అడిగారు అంటే నేను ఎప్పుడూ హోమం చేయలేదన్నారు మరి ఈ పూర్వమీమాంస ఏమిటి ఇదంటారు అగ్నిహోత్రుంది హోతి అంటే అర్థం అవుతుంది సోమేణ నిజేత అంటే అర్థం ఏంటి అగ్నిహోత్రం దిహోటి దగ్గర పెద్ద చర్చ అగ్నిహోత్ర శబ్దం అది కర్మ నామధేయమంట అది కర్మ కాదు అది కర్మ నామధేయము ఎందువల్ల పెద్దది సోమేణ నిజేత అన్న చోట సోమ శబ్దానికి సోమము అని అర్థం చెప్పకూడదు సోమమును కలిగి ఉన్నది అని అర్థం చెప్పాలి మతు లక్షణ చెప్పాలి ఇంతేత సోమేన విజేత అంటే సోమవత యాగైన ఇష్టం భావజేత అని అర్థం దాని మీద విచారం ఆయన సోమరసాన్ని ఎప్పుడు కంటితో చూసి కూడా ఎదుగు సోమేన విజేత అనేది పెద్ద విచారం మీమాంస ఇలాగే ఉంటుంది ఉత్తరీమాంస పూర్వీమాంస అలా చదువుకున్నారు ఉత్తరమీమాంస ఇలా చదువుకున్నారు అంతేకాని జీవితానికి అన్వయం చేయాలని చదువుకోలేదు ఎనివే స్మాల్ డైక్యురేషన్ ఆర్ మేబీ ఇట్ ఈస్ నాట్ ఏ డైపురేషన్ సో ఆత్మావారే ద్రష్వ నీవు ఏ వ్యక్తిత్వాన్ని నీ నెత్తి మీద వేసుకుని ప్రస్తుతంలో బతికేస్తున్నావో అంటే ప్రధాన వ్యక్తిగా బతికేస్తూ మనిషి బోట్ ఎంత కాదనమాట బోట్ ఈజ్ ఆక్యుపై నాట్ ఎంత ఇట్ ఈజ్ ఆక్యుపై ఆక్యుపై బై ఏ గైడ్ హూ ఇస్ దిస్ గైడ్ అక్కడ ఒక రావడం కూర్చుని ఆ పక్కనిద్దరు పిల్లలు ఉన్నారు హర్ హరి ఫాదర్ ధరిస్తుపాయ కాదు దట్ గై జగత్తును సృష్టించిన వాడా కాదు మరి కూడా ఆ గై ఏం చేయాలి ఆత్మావా అరే ద్రష్టవ్య వాడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇష్టరావతం చేయ శ్రవణం చేయాలి శ్రవణం చేస్తే తెలుస్తుంది ఊరికే నా భార్య నా భార్యని డామినేట్ చేసే వేషాలు లేకు వాళ్ళని కూడా ఈక్వల్గా చూసి ఒక ఫుల్ ఇండివిజ్యువల్ కంప్లీట్ ఇండివిజువల్ నేను రెస్పెక్ట్ కంప్లీట్ ఇండివిజువల్ ఫిజికల్లీ కంప్లీట్ పంచభూతండి ఇమోషనల్లీ కంప్లీట్ హ్యా హోన్ aspirations and desires and fears and whatever. Spiritually complete. Porna, atma. If you don't dominate, you can dominate. There is nothing to dominate, nothing to possess. A complete individual. Madam, how are you? Kati, I am a a. You talk like that. Kati, I am a a. You better talk like that. <laughs> డోంట్ సే గో అండ్ మేక్ కాఫీ అండ్ బ్రింగ్ ఇట్ సో శ్రవణం చేస్తే ఈ రకమైన వివేకం కలుగుతుంది శ్రోత్య శ్రవణం చేస్తే వివేకం కలుగుతుంది సో మన సంాక్టికల్ పర్పస్ భర్త భార్య అని అనుకోవచ్చు కాక అది But, the fact remains that, రిమైన్స్ దట్లా advaya, అద్వయ ఆత్మ అని ఆ విధంగా శ్రవణం చేసి తెలుసుకోవాలి దీన్ని మనమేం చేయాలి మన తహ మననం చేయడం అంటే ఇప్పుడు ఏవో పుస్తకాలు ఏవో ప్రింట్ అవుతూ ఉంటాయి చూస్తూ ఉంటాం అదంతా మననమే అది ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసిందే ఉంది శంకర భగవత్పాదులు చెప్పిందే కదా పెట్టొచ్చి ఆయన సంస్కృతంలో చెప్పారు కనుక మనం తెలుగులో చెప్పే ప్రయత్నం తెలుగులో చెప్పేవాళ్ళు చెప్పారు లింగన సోమయాజి గారు మొదలైన వాళ్ళు అందరూ చెప్పారు కానీ ఆ చెప్పడంలో ధూము పెట్టి చెప్పారు అంటే ఎలా ఉంటుందంటే శారీ శారీరుడైతే హేవంవిధుడు కాదు కనుక ఆయన ఎందు హితాకలనాది దోషములు ప్రసక్తములు కావు అని రాసి ఉంటుంది ఇంకా అది తేలికే అది అది కొంత తేలికేనే ఉంటుంది ఇంకా అధ్మానంగా ఉంటాయి వాక్య సో ఆకాశఘటాకాశ న్యాయంతో ఉభయము సంభవమవుతుండగా అక్కడక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నది అని రాస్తారు ఏమిటి అర్థమైంది అలా ఉంటాయి పుస్తక అలా కాకుండా కొంచెం సరళం చేసి రాసినట్లయితే చదువుకునేవాడికి ఆయన కొంత పేరుకవుతుంది అని ఒక ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయాలంటే లోకాన్ని ఉద్ధరించుతున్నామని కాదు మననం అలా మననం చేస్తూ తత్వాన్ని మననం చేయాలి ట్వంటీ అవర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోలేదు కదా ఐదు గంటలు నిద్రపోతే గొప్ప ఎవరో చోర్స్ ఉంటాయి చిన్న చిన్న పనులు ఉంటాయి ఓ ఐదు ఆరు గంటలు వాటికి మిగిలిన టైం తో ఏం చేస్తారు వృధా చేసుకో కూర్చోవడం ఏంటంటే సంసార వాస్తవం వల్ల బహుమానం చేసుకోకుండా ఒకవేళ మంచి పుస్తకం తీసుకుని మననం చేయండి లేకపోతే ఎవరైనా మంచి మిత్రులతో కలిసి సత్సంగం చేయండి మంతవ్యహ్యానము చేసి చేయడం తప్పకుండా ధ్యానము చేయాలి కనుక నిధి ధ్యాసి ధ్యానము అంటే మళ్ళీ ఈ ద్వైతపూర్వకమైన కాదు మరి ఏమని చెప్తాడంటే నీకు కోరిక ఏమిటి నేను సంగీతంలో మనిషి విద్వాంసులను కావాలి వాళ్ళు సంగీతం నేర్చుకుంటూ ఉంటారు విద్వాంసులను కావాలి లోపంలో సంగీత రత్నాకర కేడి బిరుదని నాకు కావాలి అనే కోరిక ఉన్నట్టుకోండి ఇప్పుడు ఆ మొదళి కొట్టుకున్నటువంటి శ్రీకృష్ణుని ధ్యానం చేయాలి రూపం దాన్ని ధ్యానం చేయాలి సో అనౌనివపురాయ దేహము వంటి దేహం గలవాడు ఎరుపు వంటి వస్త్రము గలవడు గుంజావకంసీ పిచ్చ వసంఖాయ అంటే ఇలాగా ఆ కృష్ణము రూపం ఒక దాన్ని ధ్యానించాలి మేము డ్యాన్స్ బాగా చేయాలనుకుంటున్నాము అని ఒకళ్ళు కోరుతారు డ్యాన్స్ మేము దాంట్లో డ్యాన్స్ లో ప్రతిభ కావాలి తర్వాత కోపే ఉండాలి కావాలి తర్వాత భరతనాట్యంలో మున్సిపాలిత్యం కావాలి సమాజంలో ప్రతిష్ట ఉంటారు అరణ్యం ఉంటుంది తర్వాత గదిగ్ మినిస్టర్ మోడీ ఫస్ట్ ఫ్లోడ్ లో కూర్చుంటారు అక్కడ అంటే కాళీ ఒక శ్లోకం ఉంది నాగరత్న అని మొదలవుతుంది అక్కడ శ్రీకృష్ణుడు ఆ తాళీనపై ధ్యానం ఆ నాట్యావత దానికి నాట్యావతారో ఆ శ్లోకం దాన్ని బాగా మన చూపించి దాన్ని ధ్యానం చెయ్యి అలాంటి ధ్యానం కాదు మీరు ధ్యాస మీరు దేవ దేవారు అలాంటి మీరు చల్లగా చెప్పారు అవి లేరు ఆ ధ్యానాలు లేవు ఈ ధ్యానం ఈ ధ్యానం ఎలా ఉంటుంది అంటే నేను మీకు జన్మ రహస్యం చెప్తున్నాను ధ్యానము అనే ఒక పుస్తకం ఒకటి వస్తుంది కొద్ది రోజులు దాన్ని తగ్గితే మీకు తెలుస్తుంది ధ్యానం ఎలా ఈ ధ్యానం ఇది చాలా దయగా ధ్యానం ఇది సామాన్యమైన ధ్యానం కాదు దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాను నేను ఫలానా ఫలానా ఫలానా అని ప్రతిపయమే నేర్ ఇవరి బోట్ ఎంత ఈ బోట్ని అనిపించి ఈ ప్రధానాన్ని మాట్లాడుతుంది వెరీ ఈజీ వెరీ ఈజీ ఒక వేడియోని చూసినప్పుడు అలా అంటే ఎదురకుండా చూడకపోవచ్చు మనస్సులో వచ్చినప్పుడు అలా ఆమెకి నేను భాస్తాను కదా నేర్చు ఇవరి బోట్ ఎంత త్వరకి నేను సాధించండి ఎందుకంటే అవసరం కదా వాళ్ళు అనుకోవాలని ఉపయోగపడుతుంది మీరు మీరు నా తండ్రి గారు అని అనుకున్నాడు అనుకో ఉపయోగం ఉంటుంది మీరు అనుకుంటే అనుకుంటే కొంచెం నేచువల్ బోట్ ఎంత సో డి నాట్ డిఫికల్ సో ఆ రకంగా ఈ పరిచ్ఛేద భావాలు నిర్వహించి ఎంపీ చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసు మీ దయ మీకు అనుభవానికి వస్తుంది ఇది ఇది చేయాలి కాబట్టి అలా చెప్పారు తప్ప శరీరంలో కూర్చుని ఉన్న ఈ ఫలానా నిత్తి అని బ్రహ్మాన్ని వేదాంతం చెప్పుకోవలేదు సోన్వేష్ సద్విజ్ఞాసి వీళ్ళు విక్కడించే హనుమంతుడు వచ్చాడు సహా అన్వేషణం ఆత్మస్వరూపాన్ని వీళ్ళు అన్వేషించవలేరు హనుమంతుడు ఏం చేశారు హనుమంతుడు చేసిన పని శ్రీకానందేశ్వే సెకండరీ అండి ఇప్పుడు స్వామీజీ ఏం చేస్తారు అంటే ఆయన కామగుతున్న అధికారం ఇస్తారు హనుమా ఏం చేస్తాడు యదార్థ మాత్రం చెప్తాడే చెప్పదు ప్రసాదు అని చెప్పద్ కాబట్టి హనుమంతుడు ఏం చేస్తాడు ఏం చేశాడు సీతారందేష్ దట్ ఈజ్ హనుమా సీతాంతే సీత పక్కనే రాము ఉంటాడు ఆత్మారాముడు అక్కడే ఉంటాడు ఎక్కడో మూఢంగా ఉంటాడు హనుమంతుడు వరే నీవు అన్వేషణ చేమంతుడు సముద్రాన్ని దాటేదంటే సంసార సముద్రాన్ని నువ్వు దాకాల్సి ఉంటుంది హనుమంతుడు మేలునే వాడిని చంపేదంటే రామప్రోధాది రాక్షసులను నువ్వు చంపాల్సి ఉంటుంది యూ హు మేక్ యువర్ బోట్ ఎంత విజ్ఞాసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి ఆ కోరిక ఉండాలి జిజ్ఞాస జ్ఞానం కాదు జిజ్ఞాస నాకు డబ్బు కావాలి అనే వద్దు ఆ కోరుకోద్దు నాకు స్వర్గం కావాలి ఆ కోరిక కూడా వద్దు వేద ఉంటుంది కానీ వద్దు ఆ కోరిక కూడా ఉండదు జ్ఞానం కాదు అని చెప్పుకోవాలి నిజిజ్ఞాసిక విగ్రహాలు జ్ఞానం రావడం గొప్ప కాదు జ్ఞానం రావడం పాయింట్ కూడా కాదు నేను వాట్ ఇస్ ది పాయింట్ జ్ఞానము కావాలనే ఆకాంక్ష అది పెట్టుకోవాలి జ్ఞాసి పద్య అది పెట్టుకోవాలి నాకు జ్ఞానము కావాలి ఏమన్నా మార్కెట్ మీద ఫోటోలు తీసుకురండి అయితే తీసుకొస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేందుకు తీసుకొస్తాను ఏమో జనరు తీసుకురా క్లాస్ అయిపోయిన కదా కాదు మీరు తీసుకొచ్చి ఇచ్చేసి క్లాస్కి వెళ్ళండి అంటే అక్కడ ఆ గంట వెయిట్ అవుతుంది అక్కడ కుటుపడుతుంది జ్ఞానం ప్రధానంగా తప్పి మిఠా ఉంది సెకండ్ లేదంటే ఈ కోసం చాలా ఉన్న నువ్వు ఉడికొచ్చు రేటు పెట్టుకోవచ్చుకోవాలి అలా జ్ఞానం ప్రధానంగా తప్పి సంపాదిస్తూ అందరూ సంపాదిస్తారు దీనికోసం నిజాన్ని గృహస్థుల్ని ఆగిపోసుకోవడమే తప్ప వాళ్ళు సంపాదించింది చాలా తక్కువ సన్యాసులు సంపాదిస్తూ సంపాదించే మీద